నాహం కర్తా హరిహి కర్తా ఇరవై తొమ్మిదవ అధ్యాయం మధువు పెళ్లి ఎవరు జరిపించారు పెళ్లి కొడుకు నరేంద్రని నేను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో మీదనే చూశాను అదే విచిత్రం పెళ్లి సంబంధం పెద్దలు కుదిరిచిందే సాంప్రదాయబద్ధంగా పెళ్లి జాతకాలు వగేరా ప్రక్రియల తర్వాత జరిగింది అయినా అతన్ని నేను పెళ్లిపేటల మీదే చూడాల్సి వచ్చింది అమెరికాలో ఫైనాన్స్ మేనేజ్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నరేంద్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ని గానీ ఇంజనీర్ని గానీ చేసుకోవడం సస్యమిరా ఇష్టం లేదు అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉంటే చాలని సంసారపక్షంగా ఇంటి పట్టును ఉండే అమ్మాయి కావాలని కోరుకున్నాడు కానీ అతను చేసుకున్నది ఒక డాక్టర్ని దీనికి తోడైన మరో విచిత్రం మాధవి గాని ఆమె తల్లిదండ్రులు గాని మరో రెండు మూడు సంవత్సరాల దాకా అంటే మాధవి మెడిసిన్ చదువు పూర్తయ్యేదాకా పెళ్లి గురించి ఆలోచించకూడదు అనుకున్నాను ఒకవేళ ఎప్పుడన్నా అలాంటి ఆలోచనలు వచ్చినా బరుడు ఇండియాలో డాక్టర్ అయ్యి ఉండాలి తప్ప పొరపాటును కూడా ప్రవాస భారతీయుడు కాకూడదు అనుకునేవాడు కానీ మాధవి తన మెడిసిన్ పూర్తి కాకుండానే వృత్తిరీత్యా డాక్టర్ కానీ ఓ ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మాధవి మా అమ్మాయి నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలో పంతొమ్మిది వందల తొంభైలో ఒకరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీ అప్పారావు నా దగ్గరకు వచ్చారు అప్పటికే అనేక సార్లు ఐఓసీ టెర్మినల్ ఏర్పాటు వగేర అంశాల మీద ఆయన కలవటం మాట్లాడటం జరిగింది కానీ ఆ రోజు ఆయన వచ్చిన పని వేరు మీ అమ్మాయికి మీరు పెళ్లి చేయాలనుకుంటున్నట్లయితే ఓ మంచి సంబంధం ఉంది సార్ అంటూ శ్రీ అప్పారావు మొదలుపెట్టారు నేను నవ్వేశాను మా అమ్మాయికి ఏమిటి ఇప్పుడు పెళ్లి ఏమిటి అప్పారావు గారు అమ్మాయి మద్రాసులో మెడిసిన్ రావటం మొదలుపెట్టి రెండేళ్లు గాలేదు మెడిసిన్ హౌస్ సర్జన్షి పూర్తయ్యే వరకు పెళ్లి చేసే ఆలోచనే మాకు లేదు వదిలేయండి ఇంకేంటి విశేషాలు అంటూ నా ఆధ్వరణలో నేను తేల్చేశాను అప్పారావు గారు పెద్దగా ఒత్తిడి చేయలేదు కానీ చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పకుండా వదలలేదు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకోబారావు గారు మద్రాసు నుంచి టెలిఫోన్ చేశారు వాళ్ళది కూడా చాలా సంప్రదాయమైన మధ్వ కుటుంబం ఆయన మేనల్డ్ ఫైనాన్స్ లో పిహెచ్డి చేసి అమెరికాలో అసోసియేట్ ప్రొసెసర్ గా పనిచేస్తున్నారట వాళ్లకు వాళ్ళకి ఎవరో మీ కుటుంబం గురించి చెప్పారట ఒకవేళ మీకేమైనా మీ అమ్మాయికి పెళ్లి చేసే ఆలోచన ఉన్నట్లయితే ఆ మేనల్లుడికి మాట్లాడమని ఎంగోబారావు గారి ఉద్దేశం బిబ్బే మాకిప్పుడు అలాంటి ఆలోచనే లేదు ఈ విషయం మీరు అబ్బాయి తండ్రికి చెప్పేయండి అంటూ నేను ఆయన మాటలు తుంచేశాను జరగని విషయం గురించి చర్చించటం నాకు ఇష్టం లేదు నాతో మాట్లాడింది అబ్బాయి మేనమామండి అబ్బాయి తండ్రి చార్టెడ్ అకౌంటెంట్ ఎన్నూర్ ఫౌండరీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారట ఆ కుర్రాడు అమెరికా నుంచి వచ్చాడు ఇరవై రోజులు ఇండియాలోనే ఉంటాడు ఈలోగా మంచి పెళ్లి సంబంధం ఖాయం చేయాలనేది వాళ్ళ తాపత్రయం సరే మీరు చెప్పింది నేను వెంకోబారావు గారితో చెప్తాం అంటూ శ్రీ అప్పారావు ముగించారు మరోసారి వెంకోబారావు గారి గురించి వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి అప్పారావు వివరించి లేచారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా శ్రీ అప్పారావు మీరు ఒకవేళ అమ్మాయి పెళ్లి గురించి ఆలోచన చేసేటట్లయితే ఇది మంచి సంబంధం సార్ అంటూ మరో మాట వేసి మరీ వెళ్ళారు సరే అంటూనే నేను మళ్ళీ నవ్వేశాను ఎందుకంటే నాకు తెలుసు ఇది జరిగే అవకాశమే లేదు మా అమ్మాయి మాధవికి అప్పటికి పంతొమ్మిది ఏళ్ళు ఎంబీబీఎస్ పూర్తయ్యి హౌస్ సర్జన్షిప్ పూర్తయ్యేసరికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది అప్పుడైనా ఇండియాలో ఉండే మరో డాక్టర్ వరుణ్ణి చూసి చేయాలని నేను నా భార్య గోపిక దృఢంగా అనుకున్నాను భార్య అభర్కలిద్దరూ ఒకే వృత్తిలో ఉండేవాళ్ళైతేనే వారిద్దరి మధ్య పొంతన బాగా ఉంటుందని మేము అనుకుంటూ వచ్చాం అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చింది అమెరికా సంబంధం పైగా అమ్మాయి వృత్తికి సంబంధం లేని ఉద్యోగంలో అబ్బాయి అసలు ఇది జరిగే ప్రశ్నే లేదు ఆ రాత్రి ఇంటికి వెళ్ళగానే నేను నా భార్య గోపికతో ఈ విషయం చెప్పాను సంబంధం మంచిదేమో గానీ మనం ఇప్పుడు చేద్దాం అనుకోవటం లేదు కదా పైగా మనం ఎలాంటి వరుడు కావాలనుకున్నాం మీరు ఎలాంటి వివరాలు చెప్తున్నారు నా భార్య విస్మయంతో ప్రశ్నించింది నేను అదే చెప్పాను ఇది జరిగేది కాదని అన్నాను ఇద్దరం నవ్వుకున్నాం ఎందుకైనా మంచిదని ఆ రోజే మద్రాసు నుంచి రెండు రోజులు ఉండి వెళ్తామని వచ్చిన మా అమ్మాయి మాధవి దగ్గర కూడా ఈ సంబంధం గురించి ప్రస్తావించాం మాధవి అసలే ఆసక్తి చూపించలేదు ఇప్పుడే పెళ్ళింటి డాడీ అంటూ మా సంభాషణ తృనిచేసింది ఆ రాత్రే మద్రాసు నుంచి గోపిక అంకుల్ టెలిఫోన్ చేశారు మాటల్లో గోపిక ఈ సంబంధం ప్రస్తావన ఎత్తింది వెంకోబారావు గారి మేనల్లుడు అనగానే ఆయన ఇది చాలా మంచి సంబంధం అంటూ ఓ సర్టిఫికేట్ ఇచ్చేసారు మనం కావాలనుకున్న వరుడి లక్షణాలు చేద్దాం అనుకున్న టైము కుదరకపోతే వదిలేద్దాం ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి సాంప్రదాయంగా కుటుంబం అమ్మా ఆయన తన అభిప్రాయం క్లుప్తంగా చెప్పారు ఇక ఈ విషయం ఎక్కడితో వదిలేద్దాం అమ్మాయి చదువు అయ్యాక ఆలోచిద్దాం అని మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసాం ఆ మర్నాడు ఆదివారం ఏకాదశి అప్పటికి కొన్నేళ్లుగా నేను గోపిక ప్రతి ఏకాదశి నాడు నిర్జల ఉపవాసంతో గడపడానికి అలవాటు పడి ఆ ఉదయం నేను పూజలో ఉండగా మద్రాసు నుంచి నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది అంత పొద్దుటే నన్ను డిస్టర్బ్ చేసినందుకు నొచ్చుకుంటూనే ఫోన్లో ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ఆయన పేరు వాసుదేవరావు ఎన్నూర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నది ఆయన కొడుకే నిన్న అప్పారావు గారు ఈ అబ్బాయి గురించే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందండి నిన్న మీకు అప్పారావు గారు చెప్పినప్పుడు మా అబ్బాయి నరేంద్ర ఇండియాలో ఇరవై రోజులు ఉంటాడని చెప్పారట కానీ అది కరెక్ట్ కాదు ఇరవై రోజులు అయిపోయింది అబ్బాయి రేపే అమెరికాకి తిరిగి వెళ్ళిపోవాలి మీ అమ్మాయి ఎలాగూ మద్రాసులో చదువుతుంది కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మేము మీ అమ్మాయిని ఈవేళ ఇక్కడే చూద్దాం అనుకుంటున్నాం ఆహా మీకు ఆసక్తి ఉంటేనే సుమా అంటూ వాసుదేవరావు గారు తమ ఆసక్తి బయటపెట్టారు నేను ఎలాంటి సంకోచం లేకుండా ఆ ముందు రోజు రాత్రి నేను గోపిక ఏం నిర్ధారించుకున్నామో అదే స్పష్టంగా చెప్పాను మా నిర్ణయం చెప్తూనే దానితో పాటు మా అమ్మాయికి ఇప్పటికైనా మరో డాక్టర్ వారిని చూడాలనుకుంటున్నాం మీరేమో మీ అబ్బాయి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేసేడు అంటూ మరో రెండు మాటలు ఎక్కువ చెప్పేశాను ఇక్కడితో ఆయన ఈ ఫైల్ మూసేస్తాడని నమ్మకం సరే మీ ఇష్టం అంటూనే వాసుదేవరావు గారు కూడా మరో రెండు వాక్యాలు పొడిగించారు మా అబ్బాయికి కూడా డాక్టర్ని ఇంజనీర్ని చేసుకోవడం సుతరాము ఇష్టం లేదు మొన్న తిరుపతి వెళ్ళొచ్చాక మీ సంబంధం విషయంలో మాత్రం ఈ నిర్ణయం మార్చుకోవడానికి మావాడు ఒప్పుకున్నాడు అది కూడా మిగతా విషయాలన్నీ కుదిరితేనే అంటూ వాసుదేవరావు గారు వాళ్ళు తిరుపతి వెళ్ళి రావడానికి వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి వృత్తి విషయంలో రాజీ పడటానికి నాకు అర్థం కాలేదు ఏమైనా వాసుదేవరావు గారు సాధ్యపడే విషయం కాదని మరోసారి తెలిపారు ఎందుకంటే మాధవి ఆ సమయంలో మాత ఉంది కానీ మద్రాసులో కాదు నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆ మధ్యాహ్నం మాధవి ట్రైన్లో బయలుదేరితే మర్నాడు ఉదయం ఆరు గంటలకు మద్రాస్ చేరుకుంది ఆ సమయానికి వాసుదేవరావు గారు అబ్బాయి మద్రాసులో ఢిల్లీ విమానం ఎక్కాలి అమెరికా వెళ్ళడానికి ఒకవేళ వైజాగ్ నుంచి మద్రాసు విమానంలో వెళ్ళాలనుకున్న కలకత్తా మద్రాసు ఫ్లైట్ రోజు ఉదయం ఎనిమిదింటికి మాత్రమే ఉంది అంటే నేను ఈ ఫోన్ కాల్ మాట్లాడే సమయానికి ఆ రోజు ఫ్లైట్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో బయలుదేరిపోయి ఉండాలి లేదా మరో పదిహేను ఇరవై నిమిషాల్లో బయలుదేరాలి ఇదంతా వాసుదేవరావు గారికి క్లుప్తంగా చెప్పి మరో మాట మరింత చెప్పాను ఏమైనా వాసుదేవరావు గారు మేం మరో మూడేళ్ల దాకా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకోవడం లేదు ఒకవేళ చేసినా డాక్టర్ వరడే కావాలి అంచేత మనం ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం ఈ సంబంధం విషయం ఎలా ఉన్నా మీతో పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడన్నా మద్రాసు వచ్చినప్పుడు కలుద్దాం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బై బై ఆయన చాలా నిరాశపడ్డారని ఆయన మాటల్లో నాకు అర్థమైంది ఏమైనా ఎవరు చేయగలిగింది ఏమీ లేదు సరే మీ ఇష్టం అంటూ ఆయన కూడా ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఫోన్ పెట్టేశారు నా సంభాషణ గమనిస్తున్న గోపిక మాధువి మా అబ్బాయి సంజీవ్ ఈ ఫోన్ కాల్ పూర్తి కాగానే నాతో చర్చకి దిగారు నేను సరిగ్గా చెప్పానా లేదా లేక ఇంకా ఎలా చెప్పుకుంటే బాగుండేది ఇలా దర్కించుకుంటున్నాం టైం ఎనిమిది అయింది మీకంటే ఏకాదశి అలాగనే మా బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ చేసావా అంటూ సంజీవ్ వాళ్ళమ్మని లేపడంతో ఆ చర్చికి తెరపడింది ఇది జరిగేది కాదు కాబట్టి ఆయన ఫోన్ కాల్ కూడా మనం మద్రాసు వెళ్ళడానికి అవకాశం లేని విధంగా వచ్చింది అంటూ నేను లేచాను నా పూజ మంచిలో బ్రేక్ పడిందని అనుకుంటూ అదుర్దగా వెళ్ళబోతుండగా మళ్ళీ ఫోన్ మోగింది సార్ నేను ఫలానా కంపెనీ పని మీద మద్రాసు నుండి వచ్చాను మీతో మాట్లాడదామని మొన్న నిన్న ట్రై చేశాను మీరు బిజీగా ఉన్నారు నేను ఇప్పుడు మద్రాసు ఫ్లైట్లో తిరిగి వెళ్ళిపోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను కానీ నా ఫ్లైట్ మూడు గంటల లేట్ ఉందిట మీరు అనుమతి నేను మీ ఇంటికి వచ్చి ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతాను విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ ఇది అతనికి ఫోన్ కాల్ అతను వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాడు అక్కడి నుంచి హార్బర్ పార్క్లో మా బంగ్లాకి రావడానికి ఓ అరగంట పడుతుంది ఈ లోపల నా పూజ మించుకోవచ్చు సరే రండి అని అయిష్టంగానే అంటూ పెట్టేశాను ఇలా ఫోన్ పెట్టానో లేదో మా అందరిలో ఒక్కసారిగా ఆలోచనలు సుళ్ళు తిరిగాయి ఈ వ్యక్తి ఎవరో నాకు అంతకుముందు తెలియదు సాధారణంగా వైజాగ్ పోర్టు చైర్మన్తో పని ఉన్న వాళ్ళు ఎవరైనా నా సంగతి తెలుసున్న వాళ్ళైనా నన్ను బంగ్లాలో కలవడానికి ప్రయత్నించరు దానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై నాకు ఎదురైన ఓ చేదు అనుభవం నేను ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న రోజుల్లో ఒక సాయంత్రం ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డి మా ఇంటికి వచ్చారు సుబ్బరామిరెడ్డి అంతకుముందు కూడా రెండు మూడు సార్లు నన్ను ఆఫీసులో కలిశారు అయితే ఆయన కావలసిన పనులేవి నా స్థాయిలో జరగాల్సినవి లేవు చాలా వరకు క్రింది చూస్తారు అలాంటి సుబ్బరామిరెడ్డి ఓ సాయంత్రం బంజాలా హిల్స్ లోని మా ఇంటికి వచ్చి మర్యాద పూర్వకంగా మాత్రమే వచ్చానని చెప్తూ నాకు పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్ బహుకరించారు కొన్ని నిమిషాలు ఏవో పిచ్చావాటి మాట్లాడి ఫ్లైట్ కి టైం అయిందంటూ వెళ్లిపోయారు ఆయన వెళ్ళిపోయిన సుమారు ఓ ఇరవై ముప్పై నిమిషాల తర్వాత మా అబ్బాయి సంజీవ్ స్కూల్ నుంచి వచ్చి ఆకలిగా ఉందంటూ ఎదురుగా ఉన్న స్వీట్ ప్యాకెట్ తెరవడంతో నేను షాక్ తిన్నాను ఆ ప్యాకెట్లో ఉన్నవి స్వీట్లు కావు నోపులు నా తత్వం తెలిసిన మా నాన్నగారు నా భార్య గోపిక పిల్లలు మాధవి సంజీవ్ కూడా మాన్పడిపోయారు ఆ కరెన్సీ ప్యాకెట్ చూస్తూ కొన్ని నిమిషాల పాటు మా అందరికీ మెదడు ముద్దుబారిపోయినట్లయింది సంగతి ఎరుగున్న వాళ్ళు ఎవరు అలాంటి ప్రయోగం నా మీద చేయరు కానీ ఇప్పుడు సుబ్రహ్మిరెడ్డి అలా ఎందుకు చేశాడు నాతో స్వీట్స్ అని చెప్పి ఉండకపోతే నేను తీసుకోనని తెలుసుకొనక అబద్ధం చెప్పాడు ఇది అతనికే పుట్టిన సొంత ఆలోచన ఇంకెవడన్నా చేయించాడా ఇంకా మీనమ్మ లెక్క పెడుతున్నారా ముందు వాటి సంగతి తేల్చండి అంటూ నా భార్య హెచ్చరించడంతో స్పృహలోకి వచ్చాను క్షణాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారికి ఫోన్ చేశాను ఆహమేఘాల మీద బృందం వచ్చి కరెన్సీ లెక్కబెట్టి ఒక లక్ష స్వాధీనం చేసుకు అదే సమయంలో మరో బృందం ఎయిర్పోర్ట్కి పరిగెత్తి విమానం ఎక్కబోతున్న సుబ్రరామిరెడ్డిని అరెస్టు చేసింది తర్వాత ఎప్పుడూ తెలిసింది క్రమశిక్షణ పాల్పడటం వల్ల నా చేత సస్పెండ్ చేయబడిన ఓ ఎక్సైజ్ అధికారి సుబ్రరామిరెడ్డిని పురుగొల్పి నా మీద ఈ ప్రయోగం చేయించాడు అప్పటి నుంచి ప్రైవేట్ పార్టీలని బంగాళాకి రానివ్వడం మానేశాను ఇప్పుడు ఆదివారం నాడు ఇతను ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి వెళ్తానంటున్నాడు ముందు కొంచెం అనుమానించాను కానీ అతను నాతో మాట్లాడాలనుకున్న విషయం చాలా సాధారణమైన పోర్టు వ్యాపార విషయం పైగా అతను చాలా దూరాన్నించి వచ్చాడు కాబట్టి అభ్యంతరం పెట్టక్కర్లేదు అయితే అంత చిన్న పనికి అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై కిలోమీటర్లు వచ్చి వెళ్ళడం శుద్ధదడ్డగా ఆయన ఫోన్ చేసి మద్రాసు ఫ్లైట్ మూడు గంటలు లేటు ఉందంటూ మొదలెట్టాడు మరి ఇందాక వాసుదేవరావు గారితో మాట్లాడినప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది అనుకున్నామే ఈ సమాచారం ఏమిటి యాదృచ్ఛికమా దయవేచ్చా బహుశా ఇది కూడా గాడ్స్ విషయ ఉంటుందేమో డాడీ అంటూ సంజీవ్ జోక్ చేశాడు అందరం అక్కడే ఉన్న తిరుపతిలో మాకు మిత్రులు బహుకరించిన శ్రీనివాసుడు విగ్రహం వైపు చూశాం నేను గోపిక వంక మాధవి వంక వాళ్ళు నా అందరం మళ్లీ శ్రీనివాసుడి వంక కొన్ని సెకండ్ల పాటు అందరం అలా మార్చి మార్చి చూశాం చూసుకున్నాం ఏమా మధు ఏం చేద్దాం ఫ్లైట్ కి టైం ఉంది వాళ్ళు నేను చూడాలనుకుంటున్నారు ఏం చేద్దాం చెప్పు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నేను చివరిసారిగా అడిగాను మాధవి కొంచెం తటపాయిస్తూ చూడటం వరకు నాకు అభ్యంతరం లేదు కానీ నా చదువుకు ఇబ్బంది లేకుండా ఉంటే మధు వాక్యం పూర్తి చేయలేకపోయినా తన మనసులో భావం నాకు అర్థమైంది పోనిలేండి అబ్బాయి తరఫు వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే అంతగా అడుగుతుంటే వెళ్ళి చూసిస్తే ఏమైంది చూసినంత మాత్రం సెటిల్ లేదు కదా ఇది గోపిక సలహా విచిత్రంగా క్షణాల్లో మా అందరి మూడుసు మారిపోయాయి ఇంకా నేను తాత్సారం చేయలేదు వెంటనే ఎయిర్లైన్స్కి ఫోన్ చేసి కలకత్తా మద్రాసు ఫ్లైట్స్ సంగతి మద్రాసుకి టికెట్స్ సంగతి వాకప్ చేశాను ఫ్లైట్ మూడు గంటలు లేటు ఉన్న విషయం వాళ్ళు నిర్ధారించారు కానీ టికెట్లు ఖాళీలు లేవనేశారు ఎగిరిని ఉత్సాహం కరణం విరిగి కింద ఏరా సంజీవ్ ఇందా ఘాట్స్ విషయం అన్నావు ఇప్పుడు టికెట్లు ఏవి అంటూ మా వాడికి ఇచ్చిన జలక్కిచ్చాను వాడు బొంగమూతి పెట్టేసి మీరే కదా జరిగేలా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడని టికెట్లు అన్నడుగుతారేంటి అంటూ జారిపోయాడు సరిగ్గా అప్పుడే తిరుపతి వచ్చాడు ఆయన మా పోర్టులో ఆపరేషన్స్ మేనేజర్ విశాఖపట్నంలో పోర్టు తిరుపతి అంటే తెలియని పెద్ద మనిషి అతని పబ్లిక్ రిలేషన్స్ అసాధారణమైనవి అతను ఈ విషయం వింటూనే సార్ నన్ను ఒకసారి ట్రై చేయనివ్వండి అంటూ ఫోన్ల మీద ఫోన్లు చేసేసాడు పది నిమిషాల తర్వాత ఒక టికెట్ ఖాయం చేశాడు కానీ మాధవి ఒక్కతే ఎలా వెళ్తుంది నేను గోపిక వెళ్ళాలి కదా తిరుపతి మళ్ళీ ఎయిర్ లైన్స్ వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో కలకత్తాతో మాట్లాడించాడు అక్కడి నుంచైనా దొరుకుతాయేమో ఫలించలేదు సార్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ట్రై చేస్తాను ఈ లోపల మీరు రెడీ అయిపోండి అంటూ తిరుపతి రాజు ఒక్క ఊపిలో ఎయిర్పోర్ట్కి పరుగు తీసాడు నిజానికి ఆ రోజు మద్రాసుకు ముగ్గురం విమానంలో వెళ్ళటానికి టికెట్లు కొనేంత క్యాష్ నా దగ్గర లేదు ఆదివారం కాబట్టి బ్యాంకు లేదు ఉన్న పది గంటల దాకా బ్యాంకులు తెరవరు ఇవన్నీ ముందే చెప్పేశాను తిరుపతి అతను కూడా బయలుదేరే ముందు ఎవరో ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి టికెట్లు దొరికే పక్షంలో అతని అకౌంట్లో మా క్రెడిట్ ఇచ్చి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు మరో గంటకి ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి ఫోన్ చేశాడు సార్ అతి కష్టం మీద మరొక టికెట్ దొరికింది అంటే ఎవరో ఇద్దరమే మద్రాస్ వెళ్ళగలం గోపిక నన్ను వెళ్ళమని మాధవితో నేను బాగా ఆలోచించి పిల్లతో తల్లి ఉండటం అన్ని విధాలా మంచిది నువ్వే వెళ్ళు అన్నాను ఆమె అయిష్టంగానే అంగీకరించింది వెంటనే నేను నాకు ఐఏఎస్ బ్యాచ్మేట్ అయిన మద్రాస్ పోర్ట్ చైర్మన్ శ్రీ బాలరాజుకి ఫోన్ చేయడం గోపిక మాధవిల ట్రాన్స్పోర్టు పోర్టు గెస్ట్ హౌస్లో బస్సు వగైరా ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి ఇవన్నీ అయ్యాక మద్రాసులో వాసుదేవరావు గారికి ఫోన్ చేసి ఈ పరిణామాలు చెప్పేసరికి ఆయన ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు ఇదేదో దైవ ఘటనలో ఉద్దు ప్రసాద్ గారు గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ఉత్సాహపడిపోయారు మరో గంటకి గోపిక మాధవి మద్రాస్ ఫ్లైట్ ఎక్కేశారు ఏమండి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఆ సాయంత్రం ఏడు గంటలకు నాకు గోపిక ఆదుర్దగా చేసిన ఫోన్ కాల్ నాకు నమ్మశక్యం కాలేదు పన్నెండు గంటల అసలు మొదలయలేదు ఇంతలో ఇంత మార్ప గోపిక ఇంకా చెప్పింది వాళ్ళిద్దరూ ఒక గంట మాట్లాడుకున్నాక ఇద్దరికి ఇష్టమే అంటున్నారు అయితే గోపిక మాధవి ఒకసారి అబ్బాయి తాతగారి దగ్గరికి వెళ్ళి రావాలని వాసుదేవరావు గారి కోరికట అదొక్కటి అయిపోతే ఈ సంబంధం ఖాయమైపోయినట్లే ఏం చేయమంటారు గోపిక ప్రశ్న పోనీ వెళ్ళొచ్చేయండి నా జవాబు అదేంటి మీరు లేకుండానా పైగా అసలు మీరు నరేంద్రని చూడనేలేదు మీరు చూడకుండా మాట్లాడకుండా నేనేస్తానేటివేమిటి తండ్రి కాదు మీ బాధ్యత కాదా గోపిక మాటల్లో నాకు మద్రాసులో పరిణామాలు స్పీడ్ అర్థమైంది కానీ ఎలా నరేంద్ర మర్నాడు పొందిన ఢిల్లీ మీదుగా అమెరికా ప్రయాణం అవుతున్నాడు ఒకే మార్గం నేను రేపటి సాయంత్రం లోపల ఢిల్లీ వెళ్లగలిగితే నరేందర్ని కలుసుకోవచ్చు మాట్లాడవచ్చు కానీ వైజాగ్ నుండి ఢిల్లీకి రేపు సాయంత్రం లోపల చేరటం అంటే రైళ్లు విమానాలు వగేర అన్ని మార్గాలు ఓ అరగంటలో శోధించేసి తెలిసింది ఏమంటే నేను నరేందర్ని కలుసుకోవడం సాధ్యపడు కానీ నేను అబ్బాయిని చూడకుండా మాట్లాడకుండా సంబంధం ఖాయమైపోవడం ఏంటి ఇది గోపిక ప్రశ్న ఇది నిజమే మరి ఎలా అసలు ఎందుకంత మీమాంస జరుగుతోంది అబ్బాయికి అమ్మాయి నచ్చింది అతన్ని చేసుకోవడానికి అమ్మాయి ఇష్టపడుతోంది వాళ్ళ సాంప్రదాయం కుటుంబం స్థాయి స్థితిగతులు అబ్బాయి చదువు సంపాదన మనకు నచ్చాయి అమ్మాయిని చూసిన దగ్గర నుంచి వాళ్ళకి మన సంబంధం పట్ల ఆసక్తి పెరిగింది అయినప్పుడు నేను అబ్బాయిని చూడటం చూడకపోవటం వల్ల కొత్తగా ఒరిగేది ఏమిటి పైగా గోపిక కూడా ఓకే అంటుంది కదా చివరికి నేను నరేంద్రతో టెలిఫోన్ మాత్రమే మాట్లాడగలిగాను ఆ రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వాసుదేవరావు గారితో చెప్పేశాను మిగతా అన్ని విషయాలు అందరికీ నచ్చాయి కనుక నేను నరేందర్ని కలుసుకోవడం కోసం మన ప్రయత్నాలు ఆపనక్కర్లేదు అయితే వాసుదేవరావు గారు నాకు జాతకాల మీద నమ్మకం ఉంది ఒకసారి ఇద్దరు జాతకాలు చూపిస్తాను జాతకాలు నచ్చితే ఈ పెళ్లి ఖాయం ఏమంటారు వాసుదేవరావు గారు కొంచెం ఇబ్బంది పడ్డారు ఇంత దూరం వచ్చాక జాతకాల పేరు మీద ఈ సంబంధం చేజారిపోతుందేమో అన్న అనుమానం ఆయన మాటల్లో తొంగి చూసింది కానీ నా అనుభవం నాది గుంటూరు జిల్లా సిరిపురం గ్రామంలో మా నాన్నగారు పత్రి కృష్ణారావు గారు ఒక స్కూల్ టీచర్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ బలిజేపల్లి కామశాస్త్రి గారు ఆ ఊళ్ళో ఆర్ఎంపి లోకల్పొండక్టర్ గారు చందారం సుబ్బారావు గారు వాళ్ళ ముగ్గురు మంచి స్నేహితులు కామశాస్త్రి గారి అబ్బాయి శివశంకర్ శాస్త్రి సుబ్బారావు గారి అబ్బాయి మాధవరావు నేను ఒకే క్లాసులో చదివేవాళ్ళం మంచి మిత్రులం హెడ్ మాస్టర్ కామశాస్త్రి గారు మంచి జ్యోతిష్కులు ఒకనాడు మా నాన్నగారు ఇంటికి చాలా ఉత్సాహంగా హడావుడిగా వచ్చి నా జాతకం చూసి నేనేమవుతానని కామశాస్త్రి గారు చెప్పారో ఆ జోస్యం అందరికీ చెప్పాడు శంకరం గురించి మాధవ గురించి కూడా జోస్యం చెప్పారట కామశాస్త్రి అధ్యయనం చేసి తెలిసిందేమిటి శివశంకర్ శాస్త్రి ఐపీఎస్ చేస్తాడని నేను ఐఏఎస్లో చేరతానని మాధవరావు మంచి జర్నలిస్ట్ అవుతాడని మేమందరం నేను అప్పుడే ఐఏఎస్ అయినట్లు సమురపడ్డాం క్రమంగా మర్చిపోయాం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేలా చదివి రాయపూర్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారు నా చిన్నప్పటి జాతకం కథ గుర్తు నన్ను సివిల్ సర్వీసెస్ రాయమన్నారు రాశాను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో చేరాను కామశాస్త్రి గారు చేసే నా వరకే నిజంగా లేదు ఆయన కొడుకు శివశంకర్ శాస్త్రి ఇండియన్ పోలీస్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యాడు తర్వాత కేరళలో పనిచేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యాడు మాధవరావు చేయి తిరిగిన జర్నలిస్ట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ ద హిందూ పత్రికల్లో చాలా కాలం విజయవాడలో పనిచేసి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా సాధించాడు ఆ అనుభవంతో అమెరికన్ కాన్సులేట్లో దక్షిణ భారతానికి పొలిటికల్ అఫైర్స్ పరిశీలికుడిగా కూడా పనిచేశాడు నా చిన్నతనం నుంచి జరిగిన పరిణామాలన్నీ సింహావలోకనం చేసుకున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక ఆధారపడదగిన సైన్సే అనిపించేది అదే నమ్మకం నా మనసులో స్థిరపడిపోయింది అనేక అనుభవాల తర్వాత నాకు అర్థమైందల్లా జ్యోతిష్కుడు సామర్థ్యం తక్కువైతే జ్యోస్యం తప్పుగా వచ్చాము కానీ జ్యోతిష్ శాస్త్రం మాత్రం తప్పుగా అందుకే వాసుదేవరావు గారితో జాతకాలు చూపిద్దాం అని పట్టుబట్టారు ఆయన నో అనలేదు గోపికి మద్రాసు నుంచి తిరిగి వస్తూ నరేంద్ర జాతకం తీసుకువచ్చింది జాతకాలు చూపించాం ఎక్సలెంట్ జాతకాలు కుదిరాయన్నారు పెళ్లి ఖాయం అని తేలిపోయింది తక్కువన గోపికకి ఏదో గొత్తు వచ్చింది ఏమండి మీ జ్ఞాపకం ఉందా చాలా కాలం క్రితం మనం దైవజ్ఞ శర్మ గారిని లో కలిసినప్పుడు ఆయన మాధవి మెడిసిన్ చదువుతుందని కానీ చదువు పూర్తి కాకుండానే పెళ్లి జరుగుతుందని చెప్పారు అలాగే జరుగుతుంది కదా ఇప్పుడు అవును నా జ్ఞాపకం వచ్చింది ఆరేళ్ల క్రితం బాసర సరస్వతి ఉపాసకుడు శ్రీ దైవజ్ఞ శర్మ మాధవిని చూస్తేనే సంఖ్యాశాస్త్రం ఆధారంగా చెప్పిన దృశ్యం అది మరో రోజుల తర్వాత ఆగస్టు ఇరవై మూడున వివాహం ఖాయమైంది పెళ్లి మద్రాసులో జరగాలని వాసుదేవరావు గారి కోరిక వైజాగ్ లో చేద్దామని నా ఆలోచన పరిస్థితులు అలా అలా తోసుకువచ్చి చివరికి ఆ పెళ్లి తిరుపతిలో జరపాలని నిర్ణయమే అసలు సమస్య నాకు అప్పుడు హైదరాబాద్ లో సర్కార్ వారిచ్చిన అప్పుతో కట్టుకున్న ఇల్లు అలాగే కొన్న కారు నా భార్యకి మామగారిచ్చిన పొలం మినహా నా చేతిలో కూతురు పెళ్లి చేయడానికి కావలసిన డబ్బు ఆ రోజు లేదు బ్యాంకు బ్యాలెన్స్ ఓ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి నేర్చేయగలిగింది ఓ పాతిక వేలు ఇంకా రెండున్నర లక్షలుంటే గానీ తిరుపతిలో పెళ్లి చేయలేను అప్పు చేయాలి ఎక్కడా ఎలా ఆ రోజు ఉదయం ఇలా ఆలోచిస్తూ ఢిల్లీ వెళ్లే పని మీద విమానంలో హైదరాబాద్ వెళ్లాను దారంతా ఇదే ఆలోచన చివరికి ఎందుకింత ఆందోళన చెందుతున్నాను ఏ స్వామి ఇంతవరకు తీసుకువచ్చాడో ఆ స్వామి దీనికి కూడా పరిష్కారం చూపిస్తాడు ఆయనకే పోలేదా అనుకున్నాను వదిలేశాను అలా అనుకుని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగగానే పోర్ట్ హైదరాబాద్ మేనేజర్ సుబ్బారావు కలిసి సనత్ నగర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీలో మీ స్థలాన్ని కొంటానని గులాం దస్త అడుగుతున్నాడు సార్ అని చెప్పాడు నేను ఖమ్మం కలెక్టర్ గా ఉన్నప్పుడు పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఉండే రాజారెడ్డి నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండే రోజుల్లో ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్స్ తో కలిసి నా దగ్గరకు వచ్చాడు అప్పటికి అతను జాయింట్ డైరెక్టర్గా హైదరాబాద్ లో చేస్తూనే సనత్ నగర్ ఓ పెద్ద ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ని అభివృద్ధి చేయడానికి డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నాడు ఆ సొసైటీ డైరెక్టర్లు అందరూ భక్తులే అందుకే శ్రీ వెంకటేశ్వర సొసైటీ అని పేరు పెట్టుకున్నారు మొదటి షేర్ వంద రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకోవాలన్నది వాళ్ల కోరిక కానీ ఆ పని చేయడం సాధ్యపడదని చెప్పేసరికి కనీసం స్వామివారి ప్రథమ సేవకుడిగా మీరన్నా ఓ షేర్ తీసుకోండి అంటూ అభ్యర్థించాడు సరే అంటూ మొదటి షేర్ కొన్నాను రెండేళ్ల తర్వాత సొసైటీ వాళ్ళు నాకు లెటర్ రాశారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ రెడీ అయిందని షేర్ హోల్డర్గా నేను కూడా ఒక ఫ్లాట్ తీసుకోవచ్చని దానికి ఓ లక్ష రూపాయలు కట్టాలని నాకు పరిశ్రమ పెట్టే అవకాశము లేదు స్తోమతూ ఆసక్తి లేవన్నాను మళ్లీ కొన్నాళ్ళు సొసైటీ వాళ్ళు ఆ ఎస్టేట్లో మిగిలిపోయిన వంకర ఫ్లాట్లని లాటరీ ద్వారా సభ్యులకు పంచాలని నిర్ణయించారు అలా ఓ రెండు చదరపు గజాల పొడవాటి మొక్కని తొమ్మిది వేల నాకు ఆఫర్ చేశారు అది కూడా నేను మూడు వాయిదాల్లో కట్టవచ్చు ఇంకా పైన రిజిస్ట్రేషన్కి వెయ్యి రూపాయలు అవుతుంది చివరి వాయిదా మూడు వేలు కట్టడానికి నోటీస్ వచ్చినప్పుడు నేను సన్నత్ నగర్ వెళ్ళి చూద్దాను కదా అదో విచిత్రమైన ప్లాట్ ఒక ఇండస్ట్రియల్ ప్లాట్కి మరో సన్నటి రోడ్డుకి మధ్య బంకర ఉన్న పొడవాటి స్థలం ఒకే చోట దాని వెడల్పు ఎక్కువగా ఉంది అది తొమ్మిది అడుగు అనవసరంగా డబ్బులు పెట్టాననిపించింది మొత్తం పదివేలు వృధా అనుకుని బాధపడి మూడో వాయిదా కట్టడం మానేశాను కానీ సొసైటీ వాళ్ళు వదలేదు సెక్రటరీ వచ్చి ఆ ఒక్క వాయిదా కట్టేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తామన్నారు ఇప్పటిదాకా పెట్టిందే దండగా అనుకుంటే మళ్ళీ నాలుగు వేలు ఖర్చా నాకు వద్దు ఆయన వదలలేదు అయిష్టంగా ఆ నాలుగు వేలు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇది జరిగింది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఇప్పుడు ఆ ప్లాట్ కొంటానని దస్తగిరి అడుగుతున్నాడని సుబ్బారావు చెప్తున్నాడు ఎంత ఇస్తానంటున్నాడు యాభై సార్ నాకు ఇప్పుడు రెండు లక్షలకు పైగా కావాలి సుబ్బారావు నువ్వుసారి సొసైటీకి వెళ్ళి రేటు ఎలా ఉందో కనుక్కుని చెప్పు అప్పుడే మాట్లాడదాం అని ఢిల్లీ వెళ్ళిపోయాను నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి సుబ్బారావు కీలకమైన సమాచారం పట్టుకొచ్చాడు ఆ ఎస్టేట్లో దస్తగిరికి రెండు ప్లాట్లు ఉన్నాయి ఒకటి నా ఒంకర ప్లాట్కి ఆనుకునే మరొకటి పక్క రోడ్డుకి అవతల వైపు నేను నా ఫ్లాట్ని ఇచ్చేస్తే అతను ఇంకెవరికి ఉపయోగపడిన ఇంటర్నల్ రోడ్ను కూడా కలుపుకుంటాడు తన రెవెన్యూ ప్లాట్లు కలిపేసి ఒకటే పెద్ద ప్లాట్ చేసుకుంటాడు నేను ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ ఫ్లైట్ ఎక్కబోయే ముందు సుబ్బారావు నాకు ఇదంతా వివరిస్తుండగా దస్తగిరి కూడా వచ్చాడు బేరం మొదలైంది ఇప్పటికే దాని విలువ అర్థమైంది కనుక నేను మూడు లక్షలు ఇమ్మని అడిగాను అతను డెబ్బై నుంచి మొదలుపెట్టి రెండు లక్షల దాకా వచ్చాడు దస్తగిరి గారు స్థలాల విలువ ఎంత పెరిగిందో మీకు తెలుసు రెండు లక్షలు న్యాయం కాదు రెండున్నర లక్షలు ఇచ్చేయండి ఏదో అతను అవసరం తెలిసిపోయింది కాబట్టి అలా అంటున్నాను గానీ నాకుగా నేను అమ్మాల్సి ఈ వంకర పీలికి స్థలానికి కొనడానికి వివేకం ఉన్నాడు ఎవడు ముందు సార్ సార్ నేను రిలీజియస్ పర్సన్నే మీకు అన్యాయం జరిగిందన్న భావం మీకు ఉండకూడదు నాకు ఉండకూడదు అందుకే చివరగా రెండు పాతికి ఇస్తాను కాదనకండి ప్లీజ్ అంటూ దస్తగిరి రిక్వెస్ట్ చేశాడు మనసులో ఆనందపడిపోయాను నాకు మాధవి పెళ్లి కోసం అప్పు చేయని డబ్బు దొరికిపోయింది కదా ఎవడు దొరికే చేశాడు అప్పటికప్పుడు ఓ యాభై వేలు కూడా ఇచ్చాడు నా రిక్వెస్ట్ కాదనలేక పెళ్లికి ముందే మూడు నాలుగు వైదలల్లో మొత్తం రెండు లక్షల పాతికి వేల దస్తగిరి ఇచ్చేసాడు నిజానికి ఈ సొసైటీలో ఫ్లాట్ ఇంకొకరికి అమ్మాలన్నా అది రిజిస్ట్రేషన్ కావాలన్నా అంత సులభం కాదు చాలా తపంగా ఉంది ఆయన దస్తగిరి రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూడకుండా నాకు డబ్బిచ్చేసాడు ఆ రిజిస్ట్రేషన్ జరగటానికి మాధవి పెళ్లి అయిపోయాక ఆరేళ్లు పట్టింది దస్తగిరి చనిపోతే ఆయన కొడుకు స్వామి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై తిరుపతిలో మాధవి పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగింది ఆ పెళ్లిలోనే నేను మా అల్లుడు నరేంద్రని మొదటిసారి చూశాను ఇంకా విచిత్రం ఏమంటే నేను నాకున్న డబ్బు పరిమితం కనుక పెళ్లి నిరాడంబరంగా చేయాలనుకున్నాను కానీ నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు పిలవకపోయినా నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది నా మీద అభిమానంతో వచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానాల వేద పండితులు అర్చకులు నిరాశిదారుల నుంచి నాదస్వర విద్వాంసుల దాకా అంత స్వచ్ఛందంగా ఈ పెళ్లి తమ సొంత కార్యంలాగా జరిపించారు శుభలేఖ మీద స్వచ్ఛందంగా శ్రీనివాస కళ్యాణం డిజైన్ చేయించి డాక్టర్ భాస్కర్ రావు మొదలుకుని ఎంతో మంది హస్తం ఆ పెళ్లిలో ఉంది పేష్కార్ కృష్ణస్వామి శేషాద్రి సంతానం డాక్టర్ సూర్యారావు గార్డెన్ సూపరింటెండెంట్ తమ్మన్న ఇంజనీర్ జగ్గారావు జనార్దన్ నాయుడు కేటరింగ్ శాస్త్రి రాఘవన్ టిడి యూనియన్ లీడర్ చెంగారెడ్డి డాక్టర్ ఏకే విఎస్ రెడ్డి ఎన్ దిల్లేశ్వరరావు జివల్లీశ్వర్ తిరుపతిరావు బి రామచంద్రయ్య డాక్టర్ సుబ్బారాయుడు నా పాత పిఎల్ నారాయణ విశ్వమూర్తి డఫేదార్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ గోపాల్ ఎందరో టీటీడీ ఎంప్లాయీస్ తదితర శ్రేయోభిలాషులు మా కుమార్తె వివాహాన్ని వాళ్ల భుజస్కంధాల మీద వేసుకుని జరిపించారు ముఖ్యంగా అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవిఎల్ ప్రసాద్ అందించిన సహకారం మర్చిపోలేనివి ఇంకా విశేషం ఏమంటే ప్రముఖ గాయని ఏమని శ్రీమతి ఎన్ని సుబ్బలక్ష్మి వచ్చి మాంగాళ్యాధారణ సమయంలో స్వచ్ఛందంగా రెండు కీర్తనలు శ్రావ్యంగా ఆలపించి ఆ సన్నివేశానికి గొప్ప శోభ తీసుకువచ్చారు నిజానికి ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన భారమే నాకు అనిపించలేదు పెళ్లి జరిగిపోయింది తిరుమల కొండకి నవదంపతులను తీసుకువెళ్లి దర్శనం జయించాం అందరం కల్యాణోత్సవంలో కూర్చున్నాం స్వామికి నమస్కరిస్తూ జరిగిన శుభకార్యానికి మాటల్లో చెప్పలేనన్న కృతజ్ఞతాభావాలు వ్యక్తం చేస్తున్నాను ఒక రెండు నెలల పెళ్లి ఆలోచనే లేదు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాం ఏమిటి మాయా ఎలా జరిగింది ఒక్కసారిగా ఆ రెండు మాసాల కథ నా కళ్ళ ముందు సినిమా రీళ్లులా తిరిగిపోయింది ఉండబెట్టలేక నా మనసులో భావాల్ని మా వియ్యంకుడు వాసుదేవరావు గారి ముందు అనేశాను నేను చెప్పాను కదా ఇక్కడే మా నరేంద్ర సంబంధాలు వెతుకుతూ కొండకొచ్చి ఇలాగే కళ్యాణోత్సవం చేయించుకున్నాం ఇక మా పెళ్లి భార నీదే స్వామి అనుకున్నాం అప్పుడే ఇక్కడ పరిచయమైన అర్చకులు మీ గురించి చెప్పి మీకు అమ్మాయి ఉందని మద్రాసులో చదువుతోందని పెళ్లిడు వచ్చి ఉంటుందని ప్రయత్నించమని చెప్తే మా అబ్బాయి కూడా మనసు మార్చుకుని ఆయన చెప్తూనే ఉన్నారు అంతే స్వామివారి కళ్యాణోత్సవం పందింట్లోనే నాకు అర్థమైపోయింది మా సంబంధం గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు మాధవి కళ్యాణం ఎలా జరిగిందో ఎవరు జరిపించారు ఆయన ఇంకా వివరించాలా హరే శ్రీనివాస